కీర్తన నూట డెబ్భై ఆరు అమ్మేదొకటి యును అసిమలోనిదొకటి ఇమ్ములమా గుణములు ఎంతచోటేదయ్యా ఎప్పుడునేము చూచిన ఇంద్రియకింకరులము ఇప్పుడు నీకింకరులము ఎట్టయ్యేమో తప్పక ధనమునకు దాస్యమునేము చేసేము చెప్పినీ దాసులమన చిగ్గుగాదా మాకూ పడతులకెప్పుడునూ పరతంత్రులమునేమో వడి నీ పరతంత్రభావము మాకేది నడుమరుచులకే నాలుక అమ్ముడు బోయ ఎడయేది నిన్ను నుతియించే అందుకునూ తనువులంపటానకు తగమీదెత్తి తిమిదే వనరినీ ఊడిగానకు ఒదిగేదెట్టు ననిచి శ్రీవేంకటేశరణంటి వెనక ముందెంచక नीवे काव वैया